తొంభై రెండు మాయమబ్బుగ్రమ్మి పోయే చీకటందు జగము చిక్కి పోయే ఏమి తోచదాయే ఎరుకకు మరుపాయే అఖిల సంగ ఆత్మలింగ భావము మూడు ఆత్మలందు మధ్య ఆత్మవై సమస్త యోగులచే ఆరాధింపబడు ఓ ఆత్మ వినుము మూడు గుణముల ప్రభావము వలన తమలోని ఆత్మ ఏమాత్రమూ తెలియకున్నది మూడు గుణముల ప్రభావమునంది జీవులందరూ చిక్కియున్నారు గుణములందు చిక్కుకొన్న మొదటి ఆత్మయగు జీవాత్మకు రెండవదైన ఆత్మ ఏమీ తెలియడములేదు విశేషార్థము తామస రాజసాత్వికమును మూడు గుణములనే మాయా అని పెద్దలు చెప్పుచున్నారు మమ మమమాయ గుణముల కూడికయే నా మాయా అని గీతయందు కూడా అన్నాడు ఆ గుణభాగములందు ఎమిడియున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనడి గుణములనే మాయా అనెడి మబ్బు అనగా చీకటిగా చెప్పినారు మూడు గుణభాగములందే జగములోని చిక్కి ఉన్నారు కావున చీకటందు జగము చిక్కిపోయేనని చెప్పారు గుణములందు చిక్కిన జీవుడు ఆత్మను తెలుసుకోలేకున్నాడు కావున ఏమీ తోచదాయే అన్నారు జ్ఞాపక శక్తి అయిన మనస్సు బ్రహ్మనాడిలో నిద్రావస్థగాయున్నప్పుడు జ్ఞాపక శక్తిని కోల్పోవుచున్నది అందువలన ఎరుక మరుపాయే అని చెప్పారు